నమస్కారంతో సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి ముందు మనసును శృతి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈ శృతి అన్న పదంలో చాలా అర్థం ఉంది వాద్య సంగీతాన్ని శృతి చేయకుండా ఎవరు వాయించడానికి కూల్పోయారు అలా ప్రయత్నం చేస్తే అపస్టుతులు పలుకుతాయి అపస్టుతులు పలుకుతే మనకు వినాలని అనిపించదు పాటలు పాడేటువంటి అంటే గాత్ర సంగీతంలో ప్రవీణులైనటువంటి వాళ్ళు కూడా పాట మొదలెట్టే ముందు అని గొంతు సవరించుకుని మరి మొదలు మరి వాద్య సంగీతాన్ని శృతి చేయటం విన్నాం పాటలు పాడేవాళ్ళో మాట్లాడేవాళ్ళో గొంతు సవరించుకోవటాన్ని విన్నాం వినేవాళ్లు మనస్సును సృష్టి చేసుకోవటం ఏమిటి అనేటువంటిది ముందు మనం అర్థం చేసుకుని మొదలు పెడదాం మనదే కాని మన వెంటే ఉంటుంది కానీ ఎప్పుడూ మన మాట వినదు తన ఇష్టం ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఇది నా చేయి పైకి లే అంటే లేవాలి నేను చెబుతూనే దీనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాను ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్ట్రక్షను వెదర్ నుంచి దీనికి ఇన్స్ట్రక్షన్ వచ్చింది మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన ఎక్కడ ఏర్పడింది ఏ భాషలో చెప్పాలి క్లుప్తంగా చెప్పాలా విఫులంగా చెప్పాలా అనేది అంతా ఇక్కడ డిసైడ్ అయిపోయింది ఇక్కడ డిసైడ్ అయిన దాని యొక్క ఇన్స్ట్రక్షన్ ఒకటి ఇక్కడ ఈ మాట చెప్పని ఒకటి చేతికి ఆ నరాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా చేయి పైకి లేపు అని చెప్పని చెబుతోంది అందుకని సైమంటేరియస్ గా యాక్షన్ చేస్తున్నాం మనం మాట వస్తోంది శబ్దం వస్తోంది నేను గమనిస్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో గమనిస్తున్నాను మీరు గమనిస్తున్నారు నా చెయ్యి చెప్పిన మాటతో పాటు ఇప్పుడు నేను చెయ్యిద్దు అని నేను చెయ్యి నాకు కిందకి దించా అనుకోండి మీరు ఏమనుకుంటారు సంథింగ్ రాంగ్ తీసుకెళ్లవు కోఆర్డినేషన్ లేదు మాట ఏమో చెయ్యద్దామంటున్నాడు చెయ్యేవో కిందకెతోంది తప్పు అని మీరు వెంటనే గ్రహిస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శృతి అనేటువంటిది ఇక్కడ వినేవాళ్లు మనస్సుని శుచి చేసుకోవలసిన అవసరం ఉంది ఈ వాక్యాన్ని గమనించండి వినేవాళ్లు అన్నాను విన వినటం అనేది ఎలా జరుగుతుంది చెవులతో వింటాం మనం మెదడు ఎక్కడుంది చెవుల మధ్య ఉంది కళ్ళు ముందున్నాయి కళ్ళు చూస్తాయి కళ్లకు జ్ఞాపక శక్తి లేదు మెదడు జ్ఞాపక శక్తి ఉంది చెవులు వింటాయి చెవులకు జ్ఞాపక శక్తి లేదు मेदड़क पंचे प्रपंच ग्रहिस्तू अडी मेदड़ रिजिस्टर् मेदड़ सचना कल मेदड़ी इन बैलदे मेदड़ी पन प्रभम मेदडे मल्ली वीसीवनी उदा మీరు అపరిమితమైన క్వాంటిటీలో సముద్రాలలో ఉంది తెలుసు కదా నదులలో ఉంటాయి చెరువుల్లో ఉంటాయి కానీ సముద్రంలో ఉన్న నీటితో పోంచి చూస్తే ఈ చెరువులు నదులు ఏమంతా అంత పెద్ద కాదు అంతే ఆవిరవుతున్నటువంటి నీళ్లు అధిక భాగం ఎక్కడి నుంచి ఆవిరవుతోంది సముద్రాల మీద సముద్రాల మీద నుంచి ఆవిరై ఎక్కడికి వెళ్తోంది అది ఆకాశంలోకి వెళ్తుంది ఏమవుతోంది వర్షం పడుతోంది వర్షం ఎక్కడ పడుతోంది సముద్రంలో మీద పడవచ్చు భూమి మీద పడవచ్చు కొండల్లో పడవచ్చు మురికాల్లోనూ పడవచ్చు ఆ పడ్డ వర్షం ఏమవుతోంది ప్రవాహం అవుతోంది ప్రవాహం ఏమవుతోంది నదీనాం సాగరోగతి సముద్రాన్ని చేరుతోంది అంటే సముద్రంలో ప్రారంభమై సముద్రాన్ని చేరటం అనేటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఎలా ఇరవై నాలుగు గంటలు కొనసాగుతుందో అలా మన మనస్సు కళ్ల ద్వారా చెవుల ద్వారా వాసన రుచి స్పర్శ ఇలా ఏమేమైతే మనం తెలుసుకోవాలో అవన్నీ గ్రహించి ఇక్కడ జాగ్రత్త పరుస్తోంది అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ వెళుతున్నాయి చూడు అని ఎవరు చెప్పారు మనస్సు ఇటు చూడు అంటే నేను చూడను ఇటే చూస్తా మీకు అర్థమవుతుంది కదా ఆయన ఏదో చెప్తున్నారు వినండి అంటే ఆ చెప్పండి అని ఇటు నేను ఆ చెప్పండి అని ఇటు చూడను జాసంతా ఒక విషయంపై పెట్టడానికి ముందు మనసు సమాయత్తం అవ్వాలి మనస్సు సమాయత్తం కాకపోతే పనిలో నాణ్యత ఉండదు నటన ఏర్పడుతుంది అజాగ్రత్త ఏర్పడుతుంది తర్కబద్ధమైన ప్రవర్తన కాకుండా తర్కరహితమైన ప్రవర్తనను మనం సపోర్ట్ చేస్తాం ప్రధానకి మనకి ఇష్టం లేని వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి ఏం చేస్తాం అని చెప్పండి ఎట్లున్నావు సలోవలేని ఏమ్మా ఆయన మాట్లాడుతుంటే ఆయన వినాలి కదా నేను వినను డిస్ట్రాక్షన్స్ అంటే దాంతో ఏం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ సెయింగ్ అని మీకు అర్థమవుతుందా ఇప్పుడు మనస్సు శుచి చేసుకున్నప్పుడు ఏమవుతుందండి ఇలాంటి ప్రవర్తన ఉండదు ఎప్పుడైతే మీరు నాతో మాట్లాడుతున్నారో చెప్పండి ఏం కావాలి ఓకే అలానా రైట్ చూద్దాం దాన్ని ఏమైంది తర్వాత సమాధానం చెప్తాను అని మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని వెళ్ళిపోతాను నేను అంటే శృతి చేసుకున్న మనస్సు యొక్క ప్రవర్తన శృతి చేయబడని మనస్సు ప్రవర్తన ఎదుట వాళ్ళు ఇట్లా పట్టేస్తారు మన నుంచి మనం ఎలా ఎదుట వాళ్లను చూసి వాళ్ల గురించి మనం అంచనాలు వేస్తామో అలానే మనలాగే ఎదుట వాళ్లు కూడా వయస్సు అనుభవం చదువు కారణం చేత వాళ్ళు కూడా మన నుంచి అట్లా మన ప్రవర్తనను బట్టి మన యొక్క సీరియస్నెస్ యాటిట్యూడు అంటే వైఖరి బిహేవియర్ అంటే ప్రవర్తన విలువలు అంటే వ్యాట్ వాల్యూస్ వీఆర్ హావింగ్ మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాము మరోలా ఎందుకు ప్రవర్తించటం లేదు ఇది మనం నమ్మదగ్గ విషయమేనా లేక వ్యక్తిని నమ్మకూడదా అనేటువంటివన్నీ కూడా మన మనస్సు నేను చెప్పటం చాలా నిదానం అవుతోంది గాని అంటే ఇంతకన్నానే వేగంగా చెప్తే మీరు గ్రహించడం ఇబ్బంది అవుతుందేమోనని నిదానంగా మాట్లాడుతున్నారు గాని మన మనస్సు మాత్రం అద్భుతమైనటువంటి వేగంతో దీన్ని మొత్తం గ్రహించేస్తోంది దీనివల్ల ఏమవుతోంది ఈ రకమైన ప్రవర్తనకు ఈ రకమైన ప్రవర్తన నా తరఫు నుంచి ప్రతిస్పందన దిస్ ఈజ్ మై రెస్పాన్స్ అని చెప్పండి నేను మామూలుగా ఏం అని నేను అడిగాను సమాధానం వస్తుంది కా నేనేమనుకుంటా నేను అడిగిన పద్దతి నీకు అర్థమవుతుందా నేను ఎంత రెక్లెస్ గా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతానో దాదాపు ఆయన అంత రెక్లెస్ గాను అంత ఇర్రెస్పాన్సిబుల్ గానూ నాకు సమాధానం ఇస్తాడు పెద్ద ఆయన కదా అని చెప్పి మర్యాదగా చెప్పాడు ఇలానే ఎక్కడి నుంచి ఏం చూస్తున్నాం చూస్తున్నాను అని అంటే అని అంటాడు నీకు అర్థమైందని చెప్పేది ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ ది సేమ్ యాజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ ఏకు బీ కు మధ్య ఉన్న దూరం ఎంతనో బీ కు ఏ కు మధ్య ఉన్న దూరం కూడా అంతే ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనం ఇంకొకటి రెండు విషయాలు గమనించి ముందుకెళ్దాం దేవుడు కళ్లకు కను రెప్పలు ఇచ్చాడు ఇచ్చాడు ఏం చేస్తాయి అది అట్లా గుళ్ళు పెట్టకలు ఇస్తూ ఉంటాం మనం నిద్రపోదామనుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం కొందరు మాత్రం కళ్ళు తెరిచే నిద్రపోతారు అది మహా అద్భుతమైన ప్రజ్ఞ దాని గురించి మాట్లాడటంలా సాధారణంగా కళ్ళు మూసుకుని నిద్రపోతాం మనం కదా ఏదైనా దుమ్ము పడుతున్నప్పుడు ఏదైనా దృశ్యం చూడొద్దు అనుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం లేకపోతే ఇట్లా కూడా మనం చేయద్ద పెట్టుకుంటాం మరి దేవుడు చెవులకు చెవిరెప్పలేవల మా అంటే ఇస్తే ఇంకో పావుకిలో బరువు పెరుగుండేవాళ్ళం మనం అంతే కదా చెవికి చెవిరెప్పలు ఎందుకు ఇవ్వాల వినదగు నవ్వరు చెప్పినా చచ్చినట్టు వినో దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ యూ టు క్లోజ్ యువర్ ఇయర్స్ లాజిక్ అర్థమైందా మీకు కళ్లకు చెవి కళ్ళురెప్పలిచ్చి చెవికి చెవిరెప్పలు ఎవల అంటే వినో నో ఆప్షన్ విన్న తర్వాత వింటావా ఒప్పుకుంటావా మారుతావా మారవా అంగీకరిస్తావా అంగీకరించావా తెరతావా కొడతావా తర్వాత ఆలోచిద్దాం ముందు విను ఈ పాయింట్లు ఏదైందనుకుంటా నంబర్ టూ చెవులకు ఎలా చెవిరెప్పలివ్వలేదో ముక్కుకు ముక్కు ముక్కు రెప్పలివ్వ ఎందుకని మనం పొరపాటు మూసుకుంటే శ్వాస పోతే ప్రాణం పోతుంది ఆయనకు తెలుసు మనం ఎంత ఏది లీనమైపోతామో ఎంత అజాగ్రత్తగా కార్యక్రమాలలో మనం లగ్నమైపోతామో తెలుసు కాబట్టి ముక్కు ముక్కు రప్పలేవాల ఇంకా ముగిలిద్దేమిటండి నోరు నోరుకు సహజంగానే నిద్రపోతున్నప్పుడు కొందరు గురక నోరు తెరుస్తారు కానీ లేకపోతే సాధారణంగా నిద్రపోతున్నప్పుడు నోరు మూసుకుని ఉండాలిగా తింటున్నప్పుడు కనీసం మింగుతున్నప్పుడు నోరు మూస్తాం కదా మాట్లాడుతున్నప్పుడు నోరు తెరుస్తాం కదా అంటే మన శరీరం శరీరం అంతా వర్చువల్లీ ఓపెన్ కదా billions and billions of force on my skin kada enduku cheptunnanante nenu migilina pravancham nunchi manam grahinchagalige dannintiki kuda kantiki kanurepalichadu cheviki chevrepalimala mukkuku closure mechanism ledu notiki sahajamainattu untundundi migilindi completely open ipudu switch chesukovadam enduku arthamainda switch chesukokapothe em avutundi samayam rudha avutundi guri kodaradu గురి కుదిరితేనే గురువు అని చెప్పని అన్నారు ఒక విషయం మీద లక్ష్యశుద్ధి కనుక కుదరకపోతే ఫెయిల్ టు కాన్సన్ట్రేట్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వినాలనిపిస్తే వింటాము వినొద్దు అనుకున్నప్పుడు ఎందుకు పట్టించుకుంటాం మనం అసలు పట్టించుకో టాపిక్ ఏమో కొంచెం క్లిష్టమైన టాపిక్ ఏంటది ఎథిక్స్ వాల్యూస్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ఈ టాపిక్ గురించి రెండు రోజులు మీరు చెప్తారా మాకు ఏం చెప్తారు మీరు అదో ప్రశ్న మాకు అవసరం రెండో ప్రశ్న ఉపయోగం ఉన్నటువంటి పని చేస్తే మనసు సమాయత్తమవుతుంది ఉపయోగం లేదేమో అన్న అనుమానం కనుక మొదటి నుంచి మనల్ని కనుక పీడిస్తే అవర్ మైండ్ విల్ నాట్ గెట్ రెడీ టు రిజెన్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ది యాక్టివిటీ అందుకోసమని నేనేం చేస్తున్నానంటే మొట్టమొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమో ఇంగ్లీష్ లో ఉంటుంది ఇందా నుంచి నేను మాట్లాడుతున్నది ఏమైనా అర్థమవుతోందా వినబడుతోందా అని అడగను ఎందుకంటే మైక్ ఉంది కాబట్టి ఎక్కడ కూర్చున్నా వినబడుతుంది అర్థమైతే అవుతోంది కదా లేదు కాస్త ఫాస్ట్ గా ఉంది సార్ స్లోగా ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా ఏమన్నా ఉంటే యూ క్యాన్ ఫీల్ ఫ్రీ రేస్ యువర్ హ్యాండ్ అంటే అని ఓకే మొట్టమొదట ఒక క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ చేస్తున్నానండి నేను క్వశ్చన్ మార్క్ చుట్టంతోనే మీకేమనిపించింది సార్ ఆశ్చర్యం చూపించింది ప్రశ్నార్థకం కలుగుతున్నది ఆశ్చర్యం తప్పేముంది మీకేమనిపిస్తుంది క్వశ్చన్ మార్క్ చూస్తే బాగుందనిపించింది అసలు బాగోలేదనిపించింది ఈ సెషన్ నుంచి ఏం నేర్చుకోబోతున్నామని అంతే అంటే ఈ ప్రశ్నలు వస్తున్నాయి మనసులో ఒక క్వశ్చన్ మార్క్ చుట్టంతోనే మనసులో ప్రశ్నలు కదులుతున్నాయి కదా రైట్ ఏం చెప్తుండవచ్చు ఏం చెప్తారు ఇలా మొదలెట్టాడేమిటి అసలు అక్కడ నేను ఉంటేనా మరోలా మొదలెట్టి ఉండేవాడిని ఓకే అటవరిటీస్ అంటే ఒక కదలికకు కారణమవుతుంది ఐ మే క్లియర్ ఫ్యాక్ట్ మనం మామూలుగా పిస్టల్ ఉంటుంది కదా పిస్టల్ బుల్లెట్ బుల్లెట్ ఉంటుంది కదా పిస్టల్ కు కానీ బుల్లెట్ కు గానీ ప్రాణం ఉందా లేదు కాని ట్రిగర్ నొక్కితేమవుతుంది అద్భుతమైన వేగంతో ప్రయాణం చేసి గురి చూసి తగిలి ఏం చేస్తుంది అంటే ఈ ట్రిగర్ ఏంటి ట్రిగర్లో ప్రాణముందా లేదు పిస్టల్లో ప్రాణముందా లేదు బుల్లెట్ లో ప్రాణం ఉందా లేదు ఆ ట్రిగర్ నొక్కటం రిలీజ్ చేయటం వల్ల అది ఆటోమేటిక్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఏదైనా కావచ్చు బుల్లెట్ ప్రయాణం చేసి తగులుతోంది అనేటువంటిది గనక మనం గమనిస్తే క్వశ్చన్ ఈజ్ ఏ ట్రిగర్ ఫర్ యువర్ మైండ్ మొట్టమొదటి ఏం చేస్తోందంటే మిమ్మల్ని ఆలోచింప చేస్తోంది ఏమిటి ఆలోచన అది వేరే విషయం ఈయన మనసులో ఒకటి కావచ్చు ఈన మనసులో ఒకటి కావచ్చు వాళ్ల మనసులో కావచ్చు అది వేరే సంగతి ఆలోచన కరెక్టా కాదా వేరే సంగతి బాగుందా బావులేదా వేరే సంగతి కాని ముందసలు ఆలోచింప చేస్తుంది ఇది నేను ఇందాక చెప్పిన ట్యూనింగ్ ఆఫ్ ది మైండ్ కు దోహదం చేస్తుంది మొగ్గలు అందంగా ఉంటాయి కానీ వికసించి పువ్వులైనప్పుడే బరింకింత బాగుంటాయి వాసననిస్తాయి ప్రకృతి పరమార్థాన్ని అర్థం చేసుకుని జీవిస్తాయి అంటే అర్థమేమిటి చెట్టు మీద మనం మొగ్గల్ని గనక తుంచేస్తే తుంచిన మొగ్గలు కాస్తంత విచ్చుకుంటాయేమో గానీ పువ్వులవుతాయేమో గాని పువ్వులు కాయలు కాయలు పండ్లు ఆ పండ్ల నుంచి విత్తనాలు రావు అదే గనక చెట్టు మీద ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రోసెస్ కంప్లీట్ అవుతుంది మొగ్గ విచ్చుకుని పువ్వు అవుతుంది పువ్వు కాయ అవుతుంది కాయ పండు అవుతుంది అవునా ఆ పండు నుంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు నాటితే మళ్లీ సృష్టి కార్యక్రమం కొనసాగుతుంది ఈ సత్యాన్ని గుర్తించడం కోసం నేను ఒక వికసించిన పువ్వును మీకు చూపిస్తున్నా ఎలా పువ్వు వికసించినప్పుడు ప్రయోజనం సిద్ధిస్తుందో అలా మనిషి వికసించినప్పుడు జీవన్ముక్తుడైనప్పుడు లేక దివ్యత్వం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు లేక తాను కూడా దివ్యాత్మ అని తెలుసుకున్నప్పుడు జీవితంలో అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రభావోపేతమైనటువంటి ఆలోచనలకు మనస్సును ఆహ్వానానికి సిద్ధపరుస్తా అది సంకేతంగా నేను ఆ రెండింటినీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎథిక్స్ అండ్ ఫర్ ది ఆఫీసర్స్ ఆఫ్ ఏపీఎల్ పార్ట్ వన్ ట్ మేక్స్ ది బల్బ్ గ్లో బల్ ఎందుకు వెలుగుతుంది మీ డిపార్ట్మెంట్ అన్నాయా బాబు నా డిపార్ట్మెంట్ కాదు అమ్మా బల్బు ఎలా వెలుగుతుంది అనే ఒక అంశం ఎందుకు వెలుగుతుంది అనే అంశం ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి బల్బులున్నాయా ముందు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఐడియా వచ్చాక బల్బు సృష్టించారా లేక ముందు బల్బును సృష్టించి ఆ తర్వాత దీని ఎలా వెలిగించాలి అని చెప్పని ఎలక్ట్రిసిటీ కోసం ప్రయత్నం చేశారా చెప్పండి ఎవరు కదా ఎలక్ట్రిసిటీ వచ్చాకే కదా బల్బు వచ్చింది ఇప్పుడు రోలు రోకలేని అనుకుందాం మనం ఆహా ముందు లోకలు వంటలు చేసేవాళ్ళు చెప్పలే బాబు నువ్వేటి బాగా అనుభవం ఉన్న వాళ్ళే చెప్పేస్తున్నావు కరెక్టేనకు ఆన్సర్ కరెక్టే ఆన్సర్ తప్పు ఒప్పులు గురించి కాదు అంటే ఏది ముందు ఏ తర్వాత అండి అవును బైదివే మీలో ఎంతమందికి దేవుడు నమ్మకం లేదు అంటే నమ్మకం లేని ఎవరున్నా ఉంటే ఒకసారి చేయొద్దండి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు నమ్మకం లేదు నాకుంది అది వేరే సంగతి ఒకసారి ఏమన్నాడంటే నువ్వు మీ నీ దేవుడు చాలా తెలివి గలవాడో అన్నాడు అసలు నీకు నమ్మకమే లేదు తెలివి గలవాడో కాదు నీకెందుకు అసలు అన అది కాదు చూడు ఆ కళ్లకు కరెక్ట్ గా లెవెల్ గా చెవులు పెట్టాడు చూడు ఎందుకో తెలుసా అన్నాడు ఎందుకన్నా నాకు తెలియలేదు భవిష్యత్తులో కళ్లద్దాలు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు ఓహో మా దేవుడు తెలివితేటలు నీకు ఎలా అని నాకు కొంచెం ముందు ఆశ్చర్యము నవ్వు కలిగి తర్వాత చెప్పాను నేను అవును చెవులిక్కడ లేవనుకో ఉదాహరణకి ఏ రబ్బర్ బ్యాండు ఏదో ఇంకేదో పెట్టుకున్నావాళ్ళు కళ్లద్దాలకి అంటే భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనుషులకు హ్రస్వదృష్టి ఏర్పడి కళ్లద్దాలు అవసరమైతే ఆ కళ్లద్దాలు పెట్టుకునేందుకు లెవెల్ గా ఉండేందుకు బ్యాలెన్స్ కోసం నుంచి చెవులు పెట్టాడా మా దేవుడు కదా అంటే పాపం దేవుడికి ఆలోచన రాలేదా తల్లి నాకు అర్థమైంది అంటే ముందు అసలు కళ్ళున్నాయి కళ్లకు వయస్సుకో వయస్సుకొద్దో మరో కారణం చేత చూపు తగ్గుతుంది చూపు తగ్గినప్పుడు ఆ పవర్ సప్లై చేయాలి సప్లై చేసేది గ్లాసెస్తోనో లేదా కాంటాక్ట్ లెన్సెస్తోనో ఇప్పుడు వచ్చే కాంటాక్ట్ లెన్సెస్ సప్లై చేస్తాము అవి నిలవాలి దానంతక అవి నిలవు ఒక ఫ్రేమ్ కావాలి ఆ ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేస్తామని అంటే నేను ఇట్ ఈస్ హ్యూమన్ ఇంజన్యుటి నేను జపదలుచుకున్నది అది ఇప్పుడు ఇది హ్యూమన్ ఇంజన్యూటీ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే మానవ ప్రతిభ వాట్ మేక్స్ ది బల్బ్ గ్లో ఎందుకు ఈ బల్బు వికసింది వెలుగుతోంది ఎలా వెలుగుతోంది ఎలక్ట్రిసిటీ వల్ల వెలుగుతోంది ఈ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుందో చెప్పండి అదే సార్ మీరు విచిత్రంగా మాట్లాడతారు ఆవిరి చేస్తుంది వెయిట్ చేస్తుంది రూమ్ని ఏసీ చేస్తుంది అవునా ఇది ఒక హాట్ ఫర్దేస్ గా చేయొచ్చు తగలబెట్టొచ్చు ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు వస్తువులను ప్రొడ్యూస్ చేయొచ్చు ఇట్ క్యాన్ మూవ్ ఎనీథింగ్ ఇట్ క్యాన్ మేక్ ఎనీథింగ్ ఇట్ క్యాన్ మేక్ ఇట్ బ్రైట్ ఆర్ డల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్తాం మనం కదా మరి మైండ్కి కెపాసిటీ లేదా మీకు అర్థమవుతుందా మాటతో మనిషిని ప్రోత్సహించవచ్చు మాటతో మనిషిని హింసించవచ్చు ప్రశంసించి అద్భుతమైన కార్యాలు చేసే ప్రేరణ కలిగించవచ్చు నిరుత్సాహపరిచి చేతనైన వాడిని కూడా చేతకైన వాడు కూడా ఖుచో ఖుచో కూర్చోని తర్వాత నిజంగా కూర్చోలు నా వల్ల ఏం గాదు కాబోచ్చు చెప్పి ఆయన అభిప్రాయంకి వచ్చేస్తాడు ఎలక్ట్రిసిటీకి ఎంత పవరుందో మనస్సుకు అంత పవర్ ఉంది నిజానికి నన్ను అడిగితే ఎలక్ట్రిసిటీని మనస్సు సృష్టించింది మనస్సును ఎలక్ట్రిసిటీ సృష్టించలేదు అందువల్ల సృష్టించిన వాడు సృష్టించబడినది గొప్పనా అంటే మనసు గొప్ప కదా అంటే మనస్సు ఎన్నింటినో సృష్టించి ఎలక్ట్రిసిటీ కూడా సృష్టించింది అది గెటింగ్ మై పాయింట్ ఎలక్ట్రిసిటీని సృష్టించిన తర్వాత ఎలక్ట్రిసిటీని వాడుకోవటానికి కావలసిన వేలాది ఎక్విప్మెంట్స్ ని ఇన్స్ట్రుమెంట్స్ ని సృష్టించింది అంటే ఏం చేస్తుంది మనస్సు ప్రతి దాని యొక్క ఉపయోగాన్ని గుర్తించి ఆ ఉపయోగాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి ఉపకరణాలు ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తోంది అంతే మనస్సు తన యొక్క సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు ఎలా వాడుకోవాలనేటువంటిది కూడా మనస్సే నిర్ణయిస్తుంది తన సామర్థ్యం గురించి తనకు ఐడియా కనుక లేకపోతే నాకెందుకు వచ్చింది అని చెప్పని అనుకుంటాం డూ యు నో యువర్ మైండ్స్ కెపాసిటీ మనస్సు యొక్క సామర్థ్యం మీకు ఐడియా ఉందా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని నేను ఒక ఏమిటది ఒక పెన్ డ్రైవ్ లో తీసుకొచ్చాను ఆ పెన్ డ్రైవ్ యొక్క కెపాసిటీ వన్ జీబీ అని అంటారు మీలో చాలా మటుకు అందరికి కంప్యూటర్ స్కెల్స్ కాబట్టి మరి ఇలా దీని కెపాసిటీ వన్ అన్నప్పుడు మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంత ఏమైనా ఐడియా ఉందా లెక్క లేనంత ఓ లెక్కలేనంత కూడా ఏదో కొంచెం కుడి ఎడమూడియా చెప్పొచ్చుగా ఏమమ్మా బిటెక్ సరే బిటెక్ లో పాపం ఇది ఉన్న సిలబస్ లో లేదు కాబట్టి మీరు నేను అడిగినా మీరు చెప్పలేదు సార్ మీరు డిప్లొమా పోనీ ఏదో ఒకట్లే కానీ అసలు మైండ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు గుండె ఏదో పిడికెడంతా అంటాం కదా గుప్పెడంతా అని అంటాం కదా మనం ఇదేదో ఒక చిన్నర కిలోల బరువు ఉంటుంది అట దాదాపు పోనీ కోడినర్ కాబట్టి పావు గ్రామం ఎక్కువ తక్కువ అది కాదు పాయింట్ అసలు దాని కెపాసిటీ ఏంటి ఇప్పుడు మనకు తెలియనిదంతా మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అనుకుంటాం కదా లెక్కలు చేస్తున్నప్పుడు ఆన్సర్ తెలియకపోతే ఎక్సన్ కు స్టార్ట్ చేస్తాం అన్నోన్ సో అలా ఎక్సన్ అనుకోవడం ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే టెన్త్ ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అన్నారు అంటే ఫాలోడ్ బై ట్వెల్వ్ జీరోస్ కన్వెన్షనల్ టర్మ్స్ లో లక్ష కోట్ల కణాలు ఈ మెదడు యొక్క సామర్థ్యం ఒక్కొక్క కణం ఒక్కొక్క కంప్యూటర్ లా పనిచేస్తుంది ఇప్పుడు దీని సామర్థ్యం అర్థమైందా మీకు లక్షట్ల కణాల సామర్థ్యం ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి భగవత్ సృష్టి ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి కోట్లాది కోట్లాది విషయాల ఆవిష్కరణకు పునాది అయింది మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒకవైపు మనిషక్కడు ఒకవైపు కాల్డ్ అస్ ది క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ అత్యున్నతమైనటువంటి సృష్టి ఈ మెదడుతో పోటీ పడే మెదడు మిగిలిన వాటిల్లో చిన్నవాటికి లేదు పెద్దవాటికి లేదు ఏరుగు మనకన్నా పెద్దది పులి సింహం మనకన్నా చాలా బలమైనటువంటివి గుర్రం మనకన్నా వేగంగా పరిగెత్తగలదు గాడిల మనకన్నా ఎక్కువ బరువు పోయగలదు మరి వీటికి మనం ఎదడుకున్న సామర్థ్యం ఉందా లేదు ఐదర్ ఎలోన్ ఆర్ టుగెదర్ దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ కంపీటింగ్ విత్ ది కాంప్లెక్స్ ఎబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ ఇది అవకాశం అర్థం చేసుకుంటే ప్రూఫ్ ఏమిటి సార్ చాలా సింపుల్ ప్రూఫ్ చుట్టుపక్కల ఒక్కసారి మీరు ఈ రూమ్ గురించే మాట్లాడదాం బయట ప్రపంచం పక్కనట్టు పెడితే ఈ రూమ్ ఉన్నటువంటి వస్తువుల లిస్టు తయారు చేయమంటే ఒక డెబ్బై ఎనభై వస్తువులు రావు కుర్చీలు ఇవి ఫ్యాన్స్ ఎయిర్ కండీషనరు లైట్లు బల్బులు ఎల్సీడీ ప్రొజెక్టర్ డోర్స్ ఏదో మొత్తానికి వస్తాయి కదా ఇవన్నీ ఏమన్నా జంతువులు సృష్టించాయా మనిషి సృష్టించాడా రైట్ అంటే వేలాది సంవత్సరాలుగా మనకన్నా ముందు నుంచి ఈ ప్రపంచంలో ఉన్న ఈ జంతువులన్నీ కలిసి ఒక్క కొత్త ఆలోచన ఒక్క కొత్త ప్రాడక్ట్ సృష్టించాయా లేదు మరి మనిషి ఎన్న కోట్ల ప్రాజెక్ట్ ప్రాడక్ట్స్ సృష్టించాడు ఎన్ని కోట్ల ఆలోచన చేశాడు జంతువులకు భాష ఉంది ఎస్ఆర్ నో మనుషులకు భాష ఉంది మరి ఇన్ని జంతువులకి ఒక్కొక్కదానికి భాష ఉంది కదా ఏవైనా లిపిని సృష్టించాయా సాహిత్యాన్ని సృష్టించాయా సంగీతాన్ని సృష్టించాయా వాద్య పరికరాలు సృష్టించాయా శిల్పాలు సృష్టించాయా ఏవి సృష్టించరా అంటే ఏమైంది వాటికిచ్చిన పెద్దడు చాలా చిన్నది ఏనుగు పెద్దదే ఏనుగు మెదడు చిన్నది అంటే చిన్నదంటే నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ సైజ్ అండ్ ది వెయిట్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ టు డూ థింగ్ ప్రొడ్యూస్ క్రిటిసైజ్ ఎవాల్యువేట్ కంపేర్ కంపీట్ అండ్ ఇన్నోవేట్ ఈ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మిగిలిన ఏ జంతువు అయితే అన్ని కలిసి గాని విడివిడిగాని మనిషి యొక్క తెలివితేటల సామర్థ్యంతో పోటీ పడవు ఎప్పుడైతే ఈ మనం అర్థం చేసుకున్నామో మానవ మేధస్సు యొక్క ఉత్కృష్టత మనకు అర్థమవుతుంది అర్థమైన ఉత్కృష్టతను మనం ఏం చేస్తున్నామన్నది నెక్స్ట్ ప్రశ్న క్లియర్ ఆర్డినరీనా ఎక్స్ట్రాఆర్డినరీనా అనేటువంటిది మొదటి ప్రశ్న ఎక్స్ట్రాడినరీ అని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ నిన్న ఎక్స్ట్రాడినరీ మెథడ్ తోడెన్స్ కనబడుతోంది కదా మనకి ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పని మరి ఎక్స్ట్రాడినరీ మెథడు అని మనం తేల్చిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పనులు చేసేసామని తేల్చిన తర్వాత అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఎక్స్ట్రానరీ తనం బయటపడాలి కదా బయటపడకపోతే ఎక్కడో ఒక చోట పెద్ద కుండ చిన్న చిల్లి ఏమవుతుంది నీళ్లు కారిపోతాయి ఆ కుండ వేస్ట్ అవుతుంది చేసిన ప్రయత్నం వేస్ట్ అవుతుంది అలాంటి పరిస్థితి ఏమన్నా ఏర్పడుతోందా అని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మీరుగానే గమనించి ఉంటే ఒక బల్బు సరిగ్గా పెట్టాను ఇంకో బల్బు రివర్స్ లో పెట్టాను ఒకటి వెలుతురుతూ చూపించాను ప్రతి అక్షరము ప్రతి బొమ్మ ఒక సంకేతం ఆ సంకేతం నుంచి మనం గ్రహించవలసిందంటూ ఏదో ఒకటి ఉంటుంది గాలి ఎందుకు వీస్తుంది నీళ్లు ఎందుకు ప్రవహిస్తాయి నిప్పు ఎందుకు ప్రజ్వలిస్తుంది మొక్కలు ఎందుకు వికసిస్తాయి ఈ ప్రకృతిని ఎవరు శాసిస్తున్నారు మనం కాదు మీకు అర్థమైందా సూర్యోదయానికి మనం కారణమా పోని మనం ఆగా కాసేపు అంటే దాగుతాడా ఆయన భూమి ఏడు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావు కాసేపుడు మొన్న మధ్య ఫార్టీ ఏంటి హైదరాబాద్ లో టెంపరేచరు అన్యాయంలో ఉంది ఆదు నేను రాత్రి పెద్ద పిడుగు పడింది హైదరాబాద్లో రాత్రి వర్షం పడింది వర్షం నిద్రపోయింటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటారు డిస్టర్బ్ చేస్తున్నానా అని పాట పాడుతుందా అదేమన్నా పిడుగుబడ్డా పిడుగు తన పాటికి తను చేసుకుంటుంది నీ ప్రార్థనలను ఆలకించాలన్న అవసరమూ లేదు ఆలకించకుండా ఉండాలన్న నియమము లేదు తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్ఎఫెక్టెడ్ అన్నర్డ్ బై యువర్ రీడింగ్స్ ఎట్సెట్రా సో ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నానంటే అచేతనమైనటువంటి అని మనం అనుకుంటున్న ఈ ప్రకృతిలో మనకు అర్థం కానివి తెలియనివి మనకన్నా ముందు ఎప్పుడో ప్రారంభమైనవి మనం ఈ ప్రపంచాన్ని ఖాళీ చేసిన తర్వాత ఇంకా కొనసాగేవి కోట్లాది విషయాలున్నాయి అని గుర్తు చేయడం కోసమే ఆమె క్లియర్ దట్స్ వై విద్యాతి వినయం హు మస్ట్ బి హంబుల్ ఎంత తెలిసినా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎంత వయస్సున్నా తిక్కలొద్దు తిక్కలకు లెక్కలొద్దు ఆలోచించండి ఎలా ఉంటే బాగుంటుంది ప్రకృతితో ఎలా ఉంటే బాగుంటుంది ఎవరి ఇలా ఉండాలి అని వాట్ ఈస్ ట్రైనింగ్ వై డూ హీ ట్రైనింగ్ వైజ్ ట్రైనింగ్ ఇన్ ఎథిక్స్ అండ్స్ శిక్షణ కార్యక్రమాలు సాధారణంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలకు ఉంటాయి ఉదాహరణకి మీలో అకౌంటింగ్ బ్యాంక్ ఉండి ఉన్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొచ్చండి 1, 2, 3, 4 4, 5, 6, 7, 8 9, ఇప్పుడు ఏదన్నా కంప్యూటర్లు నేర్చుకోవాలి లేకపోతే కొత్త ప్రొసీజర్స్ కొత్త మీటర్స్ కొత్త అకౌంటింగ్ మెథడాలజీ ఏదన్నా ఉందనుకోండి అర్జెంట్ గా ఉన్న వాళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టేసి ఒకరోజు రెండు రోజులు నేర్పించేస్తమ్మా ఇలా చేయండి అని చెప్పని పంపించేస్తారు సార్ మేము బీకామ్ చదివాము ఎంకామ్ చదివాము కరెక్టేనమ్మా పద్దతి కొత్తది అందరికీ ఒకసారి చెప్తే మళ్ళీ మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి అని ట్రైనింగ్ అంటారు సార్ మిగిలిన వాళ్ళందరూ బీటెక్ డిప్లొమా వాట్ ఎవరి క్వాలిఫికేషన్స్ అనుకుందాం ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ ఏమన్నా ంగ్ ట్రైనింగ్ ప్రోగ్రాన్చోపెట్టి నాన్ ఇంజనీరింగ్ నాన్ అకౌంటింగ్ అయినటువంటి ఎల్యూస్ కు సంబంధించి ట్రైనింగ్ ఎందుకు మొట్టమొదటి ప్రశ్న అవసరమనే పెద్దలు భావించారు రెండవ అంశం ఏమిటంటే ఇక్కడ ఇది కేవలం ఉజ్యోగ ధర్మ నిర్వహణలో మాత్రమే కాకుండా నిత్య జీవితంలో కూడా పరికొచ్చేటువంటిది ఆలోచనలకు అవకాశం ఉన్నటువంటిది మీరు చదువుకున్న సాంకేతికమైనటువంటి సబ్జెక్ట్స్ చెప్పినప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచనలు మీకు తెలిసిండే అవకాశం లేదు అందుకోసమని ఈ ఇన్పుట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే మేబీ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ బెటర్ ఆర్గనైజేషనల్ కల్చర్ అని పెద్దవాళ్లు ఊహించి ఉంటారు అని చెప్ప నేను అనుకుంటున్నా కాసేపు ఫోటో చూస్తూ ఉండండి నెమ్మదిగా దానిలో ఒక రంగు కరబడుతుంది బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వస్తుంది కళ్లు చూస్తాయి చూపున్న కళ్లకు వెలుతురు కావాలి చూడగల కళ్లకు వెలుతురులో మాత్రమే కనబడుతుంది చీకట్లో కనపడవు మీరు ఎప్పుడన్నా రాత్రిపూట పిల్లి కళ్ళని చూశారా బాగా మెరుస్తూ ఉంటాయి అంటే ఏమిటి అది రాత్రి కూడా చూడగలదు కాబట్టి మీకు అర్థమైందా మరి కొన్ని మృగాల కళ్ళు రాత్రిపూట మెరుస్తాయి మరి మనుషుల కళ్ళు రాత్రిపూట మెరవే ఇప్పుడు మంచి చీకటిగా ఉందనుకుందాం ఓ మనిషి అక్కడ నిల్చు కూర్చుని చూస్తున్నారనుకుందాం తలుపు తీశాం మనం మనకు ఆ మనిషి కనబడ్డు ఆయన కళ్లు కనబడు మన కళ్ళు ఆయన కనబడ్డు మీకు అర్థమవుతుందని చెప్పేది రైట్ ఇప్పుడు కళ్ళ గురించి మనకి తెలిసిన సత్యాన్ని మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వెలుతురు కావాలి వెలుతురు ఉన్నప్పుడే మనం చూడగలము కళ్లు చూడగలిగినప్పటికీ వెలుతురు గనక లేకపోతే మనం చూడలేము అని మనం ఈ సత్యాన్ని గ్రహిస్తామో అలానే తమ సోమా చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణము అసతోమా సద్గమయా అసత్తు నుంచి అబద్ధం నుంచి లేక అనిత్యమైనటువంటి దాని నుంచి సత్యం వైపు ప్రయాణము మృత్యోర్మ అమృతంగమయ అశాశ్వతమైనటువంటి దాని నుంచి లేక మృత్యువు నుంచి అమృతత్వం వైపు దివ్యత్వం వైపు నాశనము లేనటువంటి దానివైపు ప్రయాణము అని చెప్పని మనం అర్థం చెప్పుకోవాలి సో ఈ తమ జ్యోతిర్గమయ అనేటువంటిది మనం అర్థం చేసుకుందామని అనుకున్నప్పుడు ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఫర్ లైఫ్ ని ఈ కాంటెక్స్ట్ లో మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని మనం గ్రహించటం మంచిది సముద్రంలో అలలు ట్వంటీ ఫోర్ బై సెవన్ బ త్రీ సిక్టీ ఫైవ్ రేపియర్ అయితే త్రీ సిక్స్టీ సిక్స్ ఓ అర్థమనిషివుడు మీరు ఎవరే నేను అడిగి అక్కడ చెప్పు కోప్పుకుంటా మీదేవరమ్మా అడుగుతున్న వ్యక్తులు మీదేవరండి కర్నూలు కర్నూలు సముద్రం ఉందా లేదు కదా మీరెప్పుడు విశాఖపట్నం వెళ్లారని అనుకుందాం ఏమండి సముద్రం బాగుంటుందా ఎప్పుడైనా చూసారా హుసేన్ సాగర్ చూసి చెప్తున్నావా చూసారు మీ దేవురు సొంతాలు అడిగినప్పుడు మరి యాదగా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న ఇక్కడ ఏదో ఎర్రగడ్డ నుంచి వచ్చాను అమీర్పేట నుంచి వచ్చాను అదా నేను అడిగింది నేను అడిగిన ప్రశ్న ఒకటేనండి సముద్రం ఉన్న ఊళ్ళో పుట్టి పెరిగిన వ్యక్తులకు సముద్రం అంటే పెద్ద గ్లామరు గ్లిటరు ఉండదు నాలా హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తికి ఎక్కడైనా సముద్రం కనబడితే అరగట్లా గుడ్ల ఎలా వస్తున్నాయి నీళ్లు అలెలా వస్తున్నాయి రాత్రిపూట కూడా వస్తాయా రెస్ట్ తీసుకోవా హాలిడే స్ట్రైక్ చేయవా ఇలాంటి అన్ని అనుమానాలు వస్తాయి ఓ పెద్ద మనిషి హైదరాబాద్ లో పుట్టిన ఆయన ఉదాహరణకి లేదు కర్నూలు లో పుట్టిన ఆయన సముద్ర పొట్టుకు వెళ్లారు విశాఖపట్నం చీరాలో మరోటో వెళ్లారు వెళ్లేసరికి వచ్చేసరికి నువ్వు నిల్చుని చూస్తున్నాడు చాలా బాగుంది ఎవరో పక్కన వాకింగ్ కెవరో వెళ్తున్నారు సార్ స్నానం చేయొచ్చా అన్నాడు చేయండి ఇదానికి ఏమిటి ఎవరిని అడగక్కర్లేదండి స్నానం చేయదన్నారు అని కాసేపు నాన్న వెళ్ళిపోయాడు పావు కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ ఎన్నకు వచ్చాడు స్నానం అయిందని నేను అడిగాడు ఉల్లికెని అవుతున్నాను అబ్బాయి అలలాగిన తర్వాత మొదలెడదామనుకుంటానన్నాను నీకేమైనా అర్థమైందా అలలాగుతాయండి అదేమిటి సార్ అంటే వస్తున్నాయి మీద ఒకటి ఎట్లాగండి ఆగితే నేను మొదలెడతానండి అన్నాడు ఆయన నవ్వుతూ ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై త్రీ అమావాస్యకి కొంచెం పెద్ద ఎత్తున వస్తాయి అవి ఆగాక మొదలెడతామంటే కుదరదు దమ్ముంటే అవి వస్తూ ఉన్నప్పుడే వెళ్లి స్నానం చేయండి లేకపోతే ఇంటికెళ్ళు కాసేపు చూసి వెళ్ళు తప్ప డోంట్ టేక్ ది ఫర్దర్ రిస్క్ అని చెప్పాట అందుకే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒకసారి దయచేసి ఆ గమనించండి అమాయకంగా పుట్టినటువంటి మనం కళ్లు తెరచి ఈ ప్రపంచాన్ని చూసి వింటూ చూస్తూ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ ఒక్కొక్క తెరను ఒక్కొక్క తెరను తొలగించుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే తెలియనివి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం అందువల్ల మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల సంఖ్య పెరుగుతూ ప్రశ్నల సంఖ్య పెరుగుతూ తెలుసుకుంటున్న విషయాల సంఖ్య పెరుగుతో ఉంది సంక్లిష్టమైన విషయాల సమాహారంగా మెదడును తీర్చిదిద్దుకోగలుగుతున్నాం మనం అలా ఒక్కొక్క తెర తొలగిపోతూ ఉంటే మిగిలినటువంటిది ప్రశ్నించే మనస్తత్వం నేర్చుకునే మనస్తత్వం చిన్న ప్రయోగం చేద్దాం మీరందరూ బహుశా ఇంద్రాన్నిచ్చిన ఉపన్యాసం వింటున్నారు అని అనుకుంటున్నాను అనుకోవచ్చా అనుమానమా బయట ఇప్పుడు ఇంత ధ్యాసగా నా ఉపన్యాసం వింటున్న మీరు గాలి పీల్చుకోవటం వదిలిపెట్టడం మర్చిపోయారా అని అడుగుతున్నా మర్చిపోలేదు కదా ఆ ప్రోసెస్ ఇస్ రన్నింగ్ కదా అంటే అసంకల్పిత చర్య అంటే యూ డోంట్ డైరెక్ట్ ఇట్ యాక్చువల్లీ కమాన్ బ్రీతింగ్ హోల్డ్ బ్రీత్ ఔట్ ఇవేవి మిలిటరీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా మీరు హైగా గాలి పీల్చుకుంటున్నారు గాలి వదిలేస్తున్నారు ఇదే పద్ధతిలో మీ ప్రయత్నం వల్ల ఆలోచిస్తున్నారా అప్రయత్నంగా ఆలోచిస్తున్నారా అసలు ఆలోచన అంటే ఏమిటి ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తుంది దానిలో నాణ్యత వల్ల జరిగే లాభం ఏమిటి అందులో లోపం ఉంటే వచ్చే నష్టమేమిటి కొంచెం చిన్న ప్రయోగం చేద్దాం రెడీ కాసేపు ఆలోచించడం మానే ఏం చేయాలి సార్ కాసేపు ఆలోచించడం మానేది చాలా తేలిగ్ కదా పని చేయమంటే కష్టం కానీ మానేయమంటే ఎంత తేలిక మనకు ఏమ్మానేసేయండి నాన్న ప్రశ్న అడుగు తల్లి ఏదో ఒకటి అడగమ్మా మిగిలిన వాట్ ఈజ్ యువర్ నేమ్ కరెక్ట్ నా పేరు ఏమిటి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ నువ్వు ప్రశ్న అడగమ్మా ఆలోచించకుండా ఉండలేము నన్ను ప్రశ్న అడగమంటే నువ్వు స్టేట్మెంట్ జారీ చేస్తావేంటి నన్ను ప్రశ్న అడగమని నేను అంటున్నాను కదా రైట్ ఓకే ఓకే అయ్యా మీరు ప్రశ్న అడగండి నన్ను కోసం చిన్న క్లో ఇస్తాను ఆ మేడమేమో మీ పేరు ఏమిటని అడిగింది మీరు నా వయస్సు ఎంత అని అడగొచ్చుగా మీ ఇష్టం అడగొచ్చు మీరు ప్రశ్న అడగండి ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టింది మంచి ప్రశ్న ఏంసేము ఎస్సీ ఏమీనా ఎస్ హెచ్సీ మీనా ఆలోచన కంతులేదు అమ్మా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడుంటారు చాలా బాగుంది చెప్పినప్పుడు అమ్మా అప్పుడు ఇది మైండ్ ఎందుకు ఎందుకని తెలుసుకోవాలి మైండ్ ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటోంది అమ్మా వాట్ ఈ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెషన్ రెండు రోజులు లేక నువ్వు చెప్పాలి నేను చెప్తాను ఇప్పుడు వండిన ఎలా ఉందని చెప్పడు వాడు పాపం వాసన కష్టం తిన్నవాడు చెప్పాలి బాగుంది బాగులేదు నీ కదా అవును నా తెలియత మీరేమనుకోకండి ఆలోచించడం మానేమన్నాను కదా అసలు ప్రశ్న ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఇంపార్టెంట్ మీ పేరేమిటి వయసు ఏమిటి ఎక్కడ ఉంటారు ఎప్పుడు ఉంటారు ఎందుకు అన్ని పక్కనట్టు పెడదాం ఒక క్షణం హౌ క్యాన్ యూ డిసైడ్ టు చూజ్ అండ్ ఫ్రేమ్ ఎ క్వశ్చన్ వెన్ యూ హ్యావ్ స్టాప్డ్ థింకింగ్ ఆలోచన మానమని నేను ఏమని ఎక్స్పెరిమెంట్ అండి కాసేపు ఆలోచన మానేయండి అన్నాడు అంటే మైండ్ చూన్ అయితే ఎట్టమరుస్తారా చెప్పందంటే ఏం జరిగిందంటే ఆలోచన మానే మానే ఉంది అని అనుకున్నారు వెంటనే అడగండి అంటే ఏదో ఒకటి అడగాలి కదా మొహమానం అని చెప్పి అడిగేశారు అంటే ఈ రెండు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అయిపోయాయి పాయింట్ అర్థమైందా సరే ఈ రెండు కన్ఫ్యూషన్ నే కారణం అని చెప్పని అనుకుందాం ఒక క్షణం పక్కనట్టు పెడితే అసలు ప్రశ్న ఆలోచించకుండా ఎలా ప్రశ్నిస్తారు నంబర్ టూ ప్రశ్న లేకుండా ఎలా ఆలోచిస్తారు No thinking can take place unless you are questioning. No questioning can take place unless you are thinking. That's why thinking is equal to questioning. t is equal to q, t minus q is zero. No thinking, no questioning, no learning. High quality of thinking, high quality of questioning, high quality of learning. Low quality of thinking, low quality of questioning, low quality of learning. I bet I don't know that Aartha can be trusted with the QA. ఎక్కడ ఆలోచన ఉందో అక్కడ ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది అందుకే అలలు సముద్రము ప్రశ్న అని చెప్పని చెప్పాను నేను ఎక్కడ ప్రశ్నలున్నాయో అక్కడే ఆలోచన కొనసాగుతూ ఉంటుంది కనబడుతున్నటువంటి ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఎవడి మనస్సులోనో పుట్టిన ప్రశ్నకు సమాధానాలు ప్రతి ప్రయోగము సంకల్పానికి నిదర్శనం ప్రతి ఫలితమూ ప్రయత్నానికి సాక్ష్యం మనకి అంటే ఎవరు బాగా నేర్చుకోగలరు హూ క్యాన్ లెర్న్ మోర్ హూ క్యాన్ థింక్ బెటర్ హు క్యాన్ క్వశ్చన్ బెటర్ హు క్యాన్ ఎక్స్పెరిమెంట్ బెటర్ క్యాన్ లర్న్ మోర్ హూ ఆర్ పూర్ లెర్నర్స్ హూ రిఫ్యూజ్ టు థింక్ రిఫ్యూజ్ టు క్వశ్చన్ రిఫ్యూజ్ టు లర్న్ ఈ రాష్ట్రం అర్థమైందండి మీకు ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు ఫాలో ఆర్ టైమ్ ఓకే నెక్స్ట్ ఈ ప్రశ్న ప్రపంచం నుంచి ఒక్కడుగు ముందుకేద్దాం what makes us think manali edi aalochippa chestundi who are our thoughts edi aalochippa chestundi okati okay inka primeiro pustakam jautunnaru ani anukundam aalochippa cheyada oka cinema chustunnaru aalochippa cheyada internet lo edho chustunnaru aalochippa cheyada onna bus lo kudaam manam edho wall poster chusam aalochippa cheyada అంటే ఏది ఆలోచింప చేయదు అంటే అన్ని ఆలోచింప చేస్తాయి పాయింట్ అర్థమైందా వాట్ మేక్స్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఏ బ్లాంక్ స్క్రీన్ ఇప్పుడు మనం ఏదో సినిమా చూద్దామని టికెట్ కొనుక్కుని వెళ్ళాం మనం ఇంకా స్టార్ట్ కాలేదు హాయిగా సీట్ మీద కూర్చున్నాం అంటే చూస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గడియారని చూస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది గడియారని చూస్తున్నాం చూస్తున్నాం ఆ సినిమా పలానా హీరో పలానా డైరెక్టర్ పలానా మ్యూజిక్ అంత ముందు ఏదో టీవీలో మనం క్లిపింగ్ చూస్తుంటే అది గుర్తొస్తూ ఉంటుంది మనకి ఆలోచిస్తున్నావా లేదా క్యాన్ యూ ఎవర్ స్టాప్ థింకింగ్ వెరీ డిఫికల్ట్ చిత్ర రాష్ట్రం ఏంటంటే నిద్రలో కూడా మన ఆలోచనలను మన మనస్సు ఆపుకోదు అసలు మనకు కళలు వస్తాయా రావా ఆ కళలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆలోచిస్తున్న మనస్సు వల్లేగాఢ సుశక్తిలో లేక ఉన్నత స్థాయి ధ్యానంలో బహుశా ఆలోచన లేని స్థితి కాసేపు మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చేమో దాకా కానీ ఇరవై గంటలు ట్వంటీ ఫోర్ అలల గురించి ఏం చెప్పానో అలా మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయని అన్నప్పుడు దెన్ వాట్ ఆర్ యు ఆర్ యువర్ థాట్స్ It is your thoughts that decide your attitude, your behavior, your responses, your decisions, your questions, your actions, your plans and your future. This is your thoughts. Do you have any questions in the world? Do you have any questions? Do you have any questions in the world? Many friends. Yes, sir. సార్ రేపు తొమ్మిది పావుస్తే చాలా అండి తొమ్మిది గంటలకు రమ్మంటారా అని అడుగుతాం మనం నా రోజు అయ్యాక మంచాన్ని కాబట్టి ఎక్కువ మాట్లాడినామంటే పన్నెండు గంటల లోపల రాని ఏం చేసుకుంటావు నీకు అని అర్థమవుతోందా నాకేం పోయిందో నాకు తెలియదే బాబు మనకు భయం పోయింది లేక సిగ్గు పోయింది అది వేరే సంగతి ఇష్యూ అది కాదు హౌ వాజ్ యువర్ యాటిట్యూడ్ ఆన్ దేవన్ విత్ వాట్ స్పీడ్ యూర్ రియాక్టింగ్ అండ్ చేంజింగ్ ఫర్ వాట్ ఫర్ ది బెటరా ఫర్ ది వర్సా అర్థమవుతోందా కొత్తలో ఏదన్నా పనిచ్చి బాబు ఈ పని చేసి పెట్టండి అంటే సార్ ఎంతసే పోతుంది టూ అవర్స్ పట్టరు సార్ అని అంటారు అని వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ గా చేస్తే సార్ మెచ్చుకుంటాడనే భావన ఆయన మనసులో ఉంటుంది ఓ ఆరు నెలలు అయింది ఎంతసైపోతుంది ఏం సార్ పనిచ్చినప్పుడు అడుగుతారు ఎంతసైపోతుందని ఫోన్లేవా చెప్పలే ఎంతసేపు పోతుంది రేపు పొద్దునకి ఇస్తా సార్ చూస్తా మీకు అర్థం అవుతుందా ఆఫీసు లాంటి మాటలు వినబడతాయా ఇప్పుడు మనం తొందరగా ప్రమోషన్స్ వస్తాయా రావా చుడు పని చేసినా చేయకపోయినా సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఇస్తారా ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతావు ఏం చేసుకుంటాం ఇంప్రెషన్ ఇచ్చి బికాస్ ఐ కాంట్ గివ్ యూ శాంక్షన్ అండ్ అడిషనల్ ఇంక్రిమెంట్ ఆమె క్లియర్ కాబట్టి బాగా పనిచేస్తే ఉండని ట్రాన్స్ఫర్ కాకుండా అట్టి పెట్టుకుంటాను అంతే చాలా చిన్న చిన్న మైనర్ బెనిఫిట్స్ ఏమన్నా దొరుకుతాయ్ ఇప్పుడు మనకు హైదరాబాద్ లో గుడ్ అట్మాస్ఫియర్ ఉందా ఆ ఊరికే అడుగుతున్నా మన ఎలక్సీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడటంలా అసలు గుడ్ అట్మాస్ఫియర్ ఉందా అని అడుగుతున్నా ఉండే బాగుండేదని అంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా నేను చాలా భయపడుతూ చెప్తున్నాను చాలా ఉన్నతంగా చాలా బాగుంది సార్ అద్భుతంగా ఉంది మీరు ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ లో పనిచేయలేదని చెప్తున్నారాషన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను కూడా యూనివర్సిటీలో పనిచేసిన రెండు యూనివర్సిటీల్లో పనిచేశాను అవునా ఐ హాడ్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ నాట్ క్లియర్లీ ఏ టీచర్ ఐ వాస్ డైరెక్టర్ ఆఫ్ ది స్టూడెంట్ సర్వీసెస్ ఆఫ్ ఏపీ ఓపెన్ యూనివర్సిటీ విత్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ నా కింద నూరు మంది పనిచేసేవాళ్ళు నేనేం చెప్తున్నానంటే ప్లీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఉండే యాటిట్యూడ్ ఐ డోంట్ కేర్ వాట్ యూ విల్ డూ అనేటప్పుడు ఉండేటువంటి యాటిట్యూడ్ లో తేడా ఉందా లేదా ఈ తేడాకు కారణం మన ఆలోచనలోనా కావా నీకు అర్థమవుతుందా కొత్తలో భయం కావచ్చు ఆ తర్వాత అభిమానం కావచ్చు లేకపోతే సార్ మీరే నాకు ఉద్యోగం ఇప్పించారు రికమెండ్ చేస్తారు అందుకని మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ బయట వేరే వాళ్ళతో పోట్లాడొస్తాడు ఈయన నాతో పోట్లాడు మీకు అర్థమవుతుందా వీ మే హ్యావ్ ఎ డిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్ టువర్ డిఫరెంట్ టాస్క్ ఇప్పుడు రేపు పొద్దున ఆగస్టు హాలిడే కదా సార్ అవును జెండా వందడానికి అందరు రావాల్సిందే వస్తాం అభిమానం వస్తామో కారణం ఉంది కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా గుర్ అవర్ థాట్స్ అని నేను చెప్పినప్పుడు మీరు గమనించవలసిన అంశం ఏమిటంటే ప్రతి క్షణము మనం ఎలా గాలి పీలుస్తూ గాలి వదిలిపెడుతున్నామో అలా మన ఉన్న స్టాక్ ఆఫ్ థాట్స్ వాటి కాంబినేషన్ వల్ల వస్తున్నటువంటి రీడింగ్స్ వల్ల మన యాటిట్యూడ్ మన యాక్షన్స్ మన రియాక్షన్స్ మన రెస్పాన్సెస్ మన రెస్పాన్సిబిలిటీ డిసైడ్ అవుతోంది దీనికి ఎవరు కాదు ఇప్పుడు ఉదాహరణకి మీరు వింటున్నారు అని నాకు అనిపించింది అనుకోండి ఇంకా అస్త బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఎవరు పట్టించుకోవటం లేదు లేదని అనుకున్నాను అనుకోండి ఆ చాలే ఈ పాయింట్ వీళ్ళకి ఇట్లాది చెప్పని అనుకుంటారు మీకు అర్థమైందా ప్రపంచంలో ఎవరైనా ఇంతే కదా సో వాట్ ఈజ్ లైక్ టు బి కండ్యూసివ్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ మంచి ప్రపంచాన్ని మనం సృష్టిద్దాము అనుకుంటే అనుకోవచ్చు తప్ప అనుకోవచ్చు కదా మంచి ప్రపంచాన్ని సృష్టిద్దామని అనుకుంటే ఏ రకమైనటువంటి మన ఆలోచనలు వైఖరులు ప్రవర్తన దోహదపడతాయి మంచి ఆలోచనలు మంచి కూర్చుంటే రబ్బరు నిలు ప్లీజ్ రొబడి విల్ స్టాండ్ ఏమమ్మా వాట్ థింగ్స్ విల్ హెల్ప్ టు క్రియేట్ అ బెటర్ వరల్డ్ ఆలోచనల్ని బట్టి నడవడిని బట్టి ఈ నడవడి ఎలా నేర్చుకున్నాం మనం అమ్మ చెప్పలా చిన్నప్పుడు అమ్మ చెప్పలా అయ్యి బాబోయ్ అమ్మ చెప్పలేదంట మగాళ్ళ గురించి నేను చెప్పను కానీ ఆడపిల్లలకైతే తళ్ళులు పాపం ఎంత అవస్థపడతారో ఏమిటి ఆడపిల్ల కూచ పన్ను కనపడకూడదు నోరెత్తకూడదు గుంత అట్ట పెంచుకుని చూస్తున్నావు ఏమనుకుంటారా అవునా కదా ఇంతలా మగపిల్లలకి చెప్పరు నడవడి ఎవరు నేర్పించారమ్మా అమ్మ నేర్పించలా అక్క నేర్పించలా వదిన What do they do? Ladies assume a greater proportion of responsibility in trying to mold our character and behavior. If you have a child, you have to accept your child. If you have a child, you have to accept your child. If you don't have a child, you don't have a child. Are you Muslim? You don't have a child. If you don't have a child, you don't have a child. Huh? థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వింటున్నారా థర్టీ పర్సెంట్ వింటా లేదా అంటే సెవెంటీ వింటాం లేదని ఇప్పుడు రెండు వేల పదమూడు లో మాట్లాడుకుంటున్నా రెండు వేల ఇరవై మూడు లో నీ ప్రొజెక్షన్ ఏమిటి వచ్చు ప్రొజెక్షన్ ఎస్టిమేషన్ వచ్చి ఏదో ఒకటి అవర్ థాట్స్ అంటే వాట్ మేక్స్ థింక్ ఇందాక నేను పిస్టల్ బుల్లెట్ ఎగ్జాంపుల్ ఇచ్చా ఏది ట్రిగర్ బుల్లెట్ లేకుండా ట్రిగర్ నొక్కితే ఏమవుతుందండి సారీ Excuse me. Hello? It's a problem. Hello?